కీర్తన నోటరెండు ఏ లోకమునలేడు ఇంతటి దైవముమరిం జోలి తవ్వి తవ్విం ఎంత శోధించినాను మంచి రూపున నించితే మరుణిగన్న తండ్రి ఇంచుకంత సరిలేదు ఇతనికి మించు సంపదలనైతే మేటి లక్ష్మీకాంతుడు కొంచి ఈతనికి ఈడు పురుడించగలరా తగ ప్రతాపమునను దానవాంతకుడితడు తగుల నీతని మారు దైవాలు లేరు పొగరు మగతనాన పురుషోత్తముడితడు వెగటైం ఈతని పాటి వెదకినలేరు పట్తి పట్టి మొదలంచితేను బ్రహ్మకన్న తండ్రితడు మట్టున ఇంతటివారు మరి వేరి ఇట్టే శ్రీవెంకటేశుడీగికి వరదుడు కొట్టగొన ఇతరుల గురిసేయగలరా